సశివసమారంభా శంకరాచార్యమ్యమా అస్మదాచార్యపర్య వందే గురు పరంపరా పరస్తత్తు భావన్య అవ్యక్సనా ఎస్వేషు భూత్యు నా వినశ్య ఆ పరమాత్మస్వరూపాన్ని చెప్పేటువంటి శ్లోకం మామూలుగా మనకి నశించి పుట్టి నశించేది ఆ విధమైనటువంటి సంస్కారము ఆ విధమైన అనుభవమే ఉంటుంది మనం ఎంతసేపటికి ఇదిగో పుట్టాడు నశించాడు అని అనుకుంటాం కానీ నశ్యు నా వినశ్యతి నశించి నశించు నశిస్తూ ఉండగానే నశి వినపడుతుందా ఇది దగ్గరగా లేదు దూరం ఇప్పుడు నశించి ఇంకొంచెం దగ్గరగా జరపగలరా అంటే అది ఇంకా తీయకండి అంటే అక్కడ దేశం వస్తుంది అది అలా ఉంచే అదేం చేయకండి అదేం చేయకండి ఉందా ఇంకా మరి అదేం చెప్పండి అలా వదిలేండి ఎందుకంటే అది బోన్లండి ఇంక ఇప్పుడు పెద్దది పెట్టేశారు కదా నెక్స్ట్ టైం చిన్నది పెట్టుకున్నాము లేకపోతే వెనకాల కొంచెం ఇంకొక మెత్త అయినా నేను ముందుకు ఏదో ఒకటి చేస్తే సరిపడుతుంది పోలండి రేపు చేద్దాండి ఇంక దీన్ని అదే జాగ్రత్త అయ్యో నేనే అనుకుంటే నాకు అన్నగారులా ఉన్నారు అయినా నేను అలాంటి వాళ్ళే చూసుకుంటా బుక్కు పెడితే లాభం లేదు రాయి పెట్టాలి ఊరుకోండి ఆ పుస్తకం ఓ అలాగేనా ఓకే వెరీ నైస్ ఓకే ఇప్పుడు బాగుంది నశ్యు నా వినశ్యతి సర్వేషు భూతేషు నశ్యత్ నా వినశ్యతి సకల ప్రాణులు నశిస్తూనే ఉంటాయి ఆ సకల ప్రాణులు నశిస్తూ ఉన్నా నశించనిది మారీది మారుతూ ఉంటే మారకుండా ఉండేది ఇప్పుడు స్వామి చన్మయానందం దృష్టాంతం చెప్పేవారు ఇప్పుడు కుండ ఉందనుకోండి కుండ నశిస్తుంది పగిలిపోతుంది ఏముంది కానీ మీరు గమనించారో లేదో కుండ పగిలిపోయినా అంటే నశించిన కుండ నశించింది అంటే నశించడం నశించనిది ఏమిటి మ్యాటర్ అక్కడికక్కడే కుండ అన్నారనుకోండి నశిస్తుంది మేతర్ అన్నారనుకోండి నశించదు చూడ ఎంత చిత్రమా మేటకి వినాశం లేదు కుండలు పుడుతూ ఉంటాయి నశిస్తూ ఉంటాయి ఇప్పుడు కుండలు ఎన్ని పుట్టి ఎన్ని నశించినా మట్టి నశించనిది అంటే ఎంత స్పష్టంగా ఉందో అంటే మీరు కుండ బాణ పిడత నూకుడు ఇలాగంటి నామరూపాల మీదనే దృష్టి పెట్టుకుంటే నశించి దాని మీద దృష్టి ఉంది అదిగో పుట్టింది ఇదిగో నశించింది అనే ఉంటుంది మానవుడు యొక్క అజ్ఞానానికి అవధులేమీ ఉండవు అదిగో పుట్టింది ఇదిగో నశించింది అంతే ఇప్పుడు కొండ ఉన్నాయి ఇదిగో కొండ పుట్టింది కొండ నశించింది ఏది పుట్టింది ఏది నశించింది మీరు మట్టి అని చూడడం గనక మీరు అభ్యాసం చేసినట్లయితే పుట్టింది లేదు నశించింది లేదు అలాగే మనిషి పుట్టాడు మనిషి నశించాడు నశించడంటే మరణించాడు అని అర్థం నశించాడు ఏది పుట్టింది ఏ అక్కడ పుట్టింది ఏది లేదు అలాగే నశించింది కూడా ఏది లేదు మ్యాటర్ మనిషి అంటే మ్యాటర్ ఉన్నాడు కదా డెబ్భై కేజీలో ఎనభై కేజీలో ఎంతో కొంత బరువు ఉన్నాడు కదా ఆ బరువు దృష్టిగా చూస్తే పుట్టింది లేదు నశించింది లేదు శక్తి ఎనర్జీ శక్తి దృష్టిగా చూస్తే పుట్టింది లేదు నశించింది లేదు ఆత్మ చైతన్య దృష్టిగా చూస్తే పుట్టింది లేదు నశించింది లేదు మరి ఏది పుట్టింది ఏది నశించింది అంటే ఒకనొక రూపము పుట్టి ఆ రూపము నశించింది రూపం పుట్టింది అంటే ఆ రూపానికి మన మనస్సు అలవాటు అర్థం రూపాన్ని చూడ్డానికి అలవాటు మనస్సు పుట్టింది నశించింది అని కల్పించుకుంటూ ఉంటుంది కాబట్టి ఇప్పుడు జగత్తు మొత్తం అంతా కూడా వ్యాపించి ఉన్నది నామరూపములన్నింటి ఎందు వ్యాపించి ఉన్నది కానీ నామరూపములన్నిటికీ అతీతమైనది అది ఏమి అని కనుక కొంచెం జాగ్రత్త విమర్శ చేసినట్లయితే అది భావ సత్త పరస్తస్మాత్తు భావ పరహ భావ ఉనికి ఎటువంటి ఉనికి మామూలుగా మీరు నామరూప దృష్టితో చూస్తే కుండ ఉన్నది అని చూశారనుకోండి ఆ ఉనికి నామరూపాలతోటి తాదాత్మ్యాన్ని చెందిన ఉనికి కుండ ఉన్నది అంటే కుండ అనే రూపము ఆ నామము ఉన్నది అటువంటి ఉనికిని మనం పరిశీలించే సందర్భంలో కుండ లేదు అనే అనుభవం కూడా కుండ లేదు కుండ ఉంది కుండ లేదు ఆపోజిట్స్ వచ్చేసి చూడండి అంటే ఉంది లేదు భావము అభావము కాబట్టి ఇక్కడ అటువంటి భావాన్ని గురించి మాట్లాడటం లేదు ఏ భావానికైతే దాని ఆపోజిట్ సో దానికి విరుద్ధమైనది అంటే అభావము ఉంటుందో అటువంటి భావాన్ని గురించి మాట్లాడటం లేదు అటువంటి భావము భావము కానీ ఇక్కడ భావము పరహ భావ పరమైన భావము పరము అంటే సుపీరియర్ సుప్రీం సర్వోత్కృష్టమైన భావము ఇప్పుడు మీకు దీంట్లో పూజ స్వామిదే ఓ దృష్టాంతం కట్టారు మంచి దృష్టాంతం ఇప్పుడు మీరు నార్త్ పోల్ కేసు వెళుతున్నారనుకోండి నార్త్ పోల్ కేసు వెళ్ళచ్చు ఢిల్లీ వాళ్ళు వెళ్తూనే ఉంటారు ఎలా నార్త్ పోల్ వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలంటే ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడి నుంచి ఢిల్లీ వెళ్ళక వెళ్తారు ఢిల్లీ వెళుతుంటే మీరు ఎటు వెళ్తున్నారు నార్త్ వెళ్తున్నారు అవునండి ఢిల్లీ కేసు వెళ్తే నార్త్ వెళ్తున్నారు మీరు వెనక్కి చూసుకుంటే ఏముంటుంది సౌత్ ఉంటుంది ఏమండే చూడండి అపోజిట్ ఉంది కదా నార్త్ సౌత్ ఢిల్లీ నుంచి మీరు టిబెట్కి వెళ్ళారనుకోండి అంటే ఇంకా నార్త్ పైకి వెళ్ళారనమాట ఇంకా నార్త్కి వెళ్తున్నారు నార్త్కి వెళ్ళి వెళ్తే చలి పెరిగిపోతుంది అప్పుడు అక్కడ కూడా టిబెట్లో కూడా మీరు నార్త్ వైపు వెళ్తున్నారు వెనక్కి తిరిగి చూసుకుంటే సౌత్ ఉంటున్నారు ఇంకా పైకి వెళ్ళారనుకోండి అంటే చైనా కూడా దాచేసి వెళ్తే సైబీరియాకి వెళ్తారు మ్యాప్ ఇండియా మ్యాప్ అదే ప్రపంచ మ్యాప్ కొంచెం ఐడియా ఉంటుంది మీకు సైబీరియాకి వెళ్తారు సైబీరియాకి వెళితే మరి చలిగా ఉంటుంది అక్కడ కూడా మీరు నార్త్కి వెళ్తున్నారు వెనక్కి తిరిగి చూసుకుంటే సౌత్ ఉంటుంది ఆఖరికి ఇంకా పైకి వెళ్తే నార్త్ పోల్ ఉంటుంది అక్కడ నార్త్ పోల్కి వెళ్ళి అక్కడ నెలకొన్నప్పుడు ఇంకా సౌతే ఉన్నది అంతా నార్తే నార్త్ పోల్కు వెళ్ళి ఎటు చూసినా నార్తే ఇంకా సౌత్ ఉండదు సో మీకు దృష్టాంతం తెలిసింది కదండి సో అలాగే సౌత్ పోల్కి వెళ్ళి ఎటు చూసినా సౌతే ఇంకా నార్తే ఉండదు నార్త్ పోల్కు వెళ్ళి ఎటు చూసినా నార్తే ఇంకా సౌత్ ఉండదు కాబట్టి ఆ పైకి వెళ్తూ వెళ్తూ ఉన్నప్పుడు ఆ వెళ్ళి దారిలో చాలాసేపు మీకు ద్వంద్వాల అనుభవానికి వస్తాయి ఆపోజిట్స్ అనుభవానికి వస్తాయి ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత ఇక ఆపోజిట్స్ ఉండవు ఆపోజిట్స్ విలీనం అయిపోతాయి ఇది దీనికోసం నార్త్ పోల్ సౌత్ పోల్ అంత కఠినమైన దృష్టాంతం అక్కర్లేదు మీకు సింపుల్ దృష్టాంతం చెప్తా చూడండి పత్ తులాలు బంగారం తీసుకుని ఒక నగ చేయించారనుకోండి ఆ నగ అనే దృష్టితో చూస్తే బాగుంది బాగులేదు అనే ఆపోజిట్స్ ఉంటాయి నగ బాగుంది అని అనిపిస్తుంది లేదా బాగులేదు అని కూడా అనిపిస్తుంది ఆపోజిట్స్ ఉంటాయి కానీ నగ అనే దృష్టి మానేసి బంగారము దాన్ని కరిగించి బారేసారనుకోండి కరిగించి ముద్ద చేసి పెట్టుకున్నారనుకోండి బంగారపు ముద్ద పెట్టుకున్నారనుకోండి అది బాగుంటుందా బాగుండదా రెండు కూడా వర్తించవు దానికి బాగుంది బాగులేదు అనే ద్వంద్వము వర్తించదు అది బాగుండుట బాగులేకపోవుట అనే ద్వంద్వాలకి అతీతంగా ఉంటుంది అదేవిధంగా మనిషి యొక్క రూపము నామము తీసుకుంటే మనిషి ఉన్నాడు మనిషి పోయాడు ఆ నామరూపములు ఉన్నది పోయినది అనే ఆపోజిట్స్ ఉంటాయి కానీ ప్రతి మనిషిలోనూ అంతేకాకుండా ప్రతి ప్రాణిలోనూ నిజానికి ప్రతి కణములోనూ వ్యాపించి ఉన్న ఒకనొక సత్తగలదు సత్ భావ ఆ సత్ ఉన్నది లేదు అనే భావ అభావముల యొక్క ద్వంద్వానికి అతీతమైన సత్ అది కూడా కష్టమే కాదు ఇప్పుడే నేను బంగారం దృష్టాంతం అలాంటిదే ఇప్పుడు కెరటాలు గాలి వేసినప్పుడు నీటిలో కెరటాలు వస్తాయి ఉన్నవి కెరటాలు లేవు నీరు నీరు ఏమిటండి నీరు ఉన్నది అనే ఉనికి ఆ కెరటములు ఉన్నవి కెరటములు లేవు అనే భావ అభావములకు అతీతమైనది అది కూడా భావమే కానీ ఎటువంటి భావము కెరటము ఉన్నది కెరటము లేదు అనే భావ అభావముల ద్వంద్వానికి అతీతమైన భావము అది అంటే కెరటము ఉన్నది అన్నప్పుడు నీరు ఉన్నది కెరటము లేదు అన్నప్పుడు నీరు ఉన్నది అది అది ఎప్పటికీ పోదు నీరు ఉంటుంది ఆ దృష్టాంతం మరి నీరు ఎండిపోయిందండి అని మీరు అడిగారంటే మీకు వేదాంతం విన్నా విన్న చేత కాదనమాట ఆ దృష్టాంతం కదా దృష్టాంతంలో తరంగములు అర్థమైందా నా పాయింట్ అర్థమైందా తరంగములు యొక్క భావ అభావంలోకి అతీతమైనది నీరు యొక్క సత్ అలాగే మనిషి ఉన్నాడు మనిషి పోయాడు ఈ ఉన్నాడు పోయాడు అనేటువంటి ద్వంద్వము అందరికీ తెలుసున్న ద్వంద్వం ఈ ద్వంద్వానికి అతీతమైన ఆత్మ చైతన్యం యొక్క సత్ అది భావ అది పరహ భావ ఆ భావమే ఆ సతే పరమాత్మ ఆ సత్ కంటికి కనపడేది కాదు అది అవ్యక్తం అది కంటికి కనపడేది కాదు కంటికి కనపడేది నామరూపముల యొక్క భావ అభావములు ఉంటాయి కంటికి కనపడుతూ ఉంటాయి ఘటము కంటితో చూసి తెలుసుకోవచ్చు ఘటము లేదు అది కూడా కంటితో చూసి తెలుసుకుంటాం కానీ భావ అభావముల అతీతమైన పరభావము అంటే ఏ సత్తకి అపోజిట్ లేదో అటువంటి పరభావము కంటితో చూసేది మనస్సుతోటి ఊహించేది కాదు కేవలము ఆత్మచైతన్య రూపంగా దాని విలీనమై ఉండుట మాత్రమే సంభవముగును అటువంటి భావం ఏదైతే గలదో బ్రహ్మ అది పరమాత్మ దీన్నే ఈశ్వరుని యొక్క పరిభాష అని నేను మీకు చెప్పాను ఈశ్వరుని పరిభాష ఈశ్వరుడు అనే దానికి లోకంలో ఉండే పరిభాష ఎలా ఉంటుందంటే నామరూపాత్మకంగా ఉంటుంది నామరూపాత్మకమైన పరిభాష మీరు ఈశ్వరుడికి పెట్టారంటే అన్నీ సమస్యలే ఎందుకంటే నామరూపాత్మకమైనది ఏదైనా ఉంటుంది పోతుంది ఈశ్వరుడి కనుక మీరు అలాంటి పరిభాష పెట్టారంటే అది అంతే అవుతుంది ఇప్పుడు రాముడు దేవుడు అన్నారనుకోండి రాముడు దేవుడు అంటే రాముడు అనే నామరూపాలు దేవుడు అని అన్నానికి వీన్లేదు ఎందుకంటే రాముడు అనే దేవుడు అనే నామరూపాలు ఉండను పోయాను రాముడు అవతారం చాలించాడు కదా ఆ నామరూపాలు ఉండెను ఆ నామరూపాలు పోయాను మనైతే రాముడు అంటే ఏమిటి ఆ ఉండి పో ఉండి పోయే నామరూపాలు ఏవైతే ఉంటాయో వాటికి అతీతమైన సత్ రాముడు ఆ రాముడు దేవుడు అది దేవుడు అంటే కాబట్టి ఆ రాముడు ఒక విశిష్టమైన నామరూపాల్లో మాత్రమే కాకుండా అన్ని నామరూపాల్లోనూ ఉన్నాడు అనిచేత ఆయన ఏమన్నారు అంతా రామమయం జగమంతా రామమయం అన్నారు అంతా రామమయం జగమంతా రామమయం అంటే అంతటా ధనస్సు పట్టుకుని బాణం చేత పట్టుకుని అలా నిలబడి ఉన్నాడనా నో అలా కాదు ధనస్సు పట్టుకుని బాణం పట్టుకుని నిలబడి ఉన్న నామరూపము అది ఇతర నామరూపముల వలనే వలనే ఉంటుంది పోతుంది కానీ ఈ నామరూపాలన్నిటి శుద్ధ సద్రూపంగా సచ్చిదాత్మరూపంగా ఉన్న ఉన్నటువంటి ఏ పరమాత్మ చైతన్యము గలదో రాముడు ఆ రాముడు జగత్తంతా వ్యాపించి ఉన్నాడు ఆ రాముడికి అలాంటి ఆ పరమస్థత ఏదైతే కలదో పరమాత్మ దానికి వినాశము లేదు నశ్యు న వినశ్యతి అంచేతనే అది సనాతన అనబడుతుంది ఇప్పుడు జాగ్రత్త అవస్థ వచ్చింది పోయింది ఈశ్వరుడి పరిభాష ఎలా ఉంటుందో చూడండి మీరు ఉపనిషత్తుకి దగ్గరికి వెళ్ళి ఈశ్వరుడు అనగా అని అని చెప్పుకొని పోయారనుకోండి అప్పుడు ఉపనిషత్తులు ఏమని చెప్తాయంటే చూడపా జాగ్రత్త అవస్థ వచ్చింది పోయింది స్వప్నావస్థ వచ్చింది పోయింది సుషుప్తి అవస్థ వచ్చింది పోయింది ఈ మూడు అవస్థలు నిరంతరంగా ఒకదాని తర్వాత ఒకటి వచ్చిపోతూ ఉన్నాయి అయినా ఇవి వచ్చిపోతూ ఉన్నా వీటిలో వ్యాపించి ఉన్నదై ఏది వచ్చుటా పోగుతా లేదో ఏది వీటన్నిటిలోనూ వ్యాపించి ఉన్నదో అదే దేవుడు అని చెప్పారనుకోండి అప్పుడు ఆ దేవుడు ఎక్కడ ఉంటాడు మీ లోపల ఉంటాడా మీ బయట ఉంటాడా మీ లోపల ఉంటాడండీ మీ అవస్థలకి అధిష్టానంగా మీ లోపల ఉంటాడు కాబట్టి ఈశ్వరుని ఏ రూపంగా ఉంటాడు మీ లోపల కూడా ఎలా ఉంటాడు ఆ తెలివి రూపంగా ఉంటాడు శుద్ధమైన తెలివి రూపంగా ఉంటాడు అది ఈశ్వరుని యొక్క పరిభాష ఉపనిషత్ పరిభాష అలా ఉంటుంది ఇంకొకటే నీ కేనోపనిషత్తు పరిభాష ఉపనిషత్ ఈశ్వరుడు గురించి కేనోపనిషత్తులో ఎలా చెప్తారు ఈశ్వరుడు అనగానేమి అని అడిగారు అనుకోండి చూడు నువ్వు చూస్తున్నావు కదా నీ చూపు వెనకాల ఉండే చూపు నీ వినికిడి వెనకాల ఉండే వినికిడి నీ మనస్సు వెనకాల ఉండే ఆ శక్తి అది ఈశ్వరుడు అని చెప్పారు అనుకోండి అప్పుడు ఆ ఈశ్వరుడు ఎక్కడుంటాడు మీ ఉంటాడు ఎలా ఉంటాడు మీ స్వరూపమై ఉంటాడు ఈశ్వరు పరిభాష మారిపోయిందో చూడండి ఈశ్వరుడు ఎలా ఉంటాడు అంటే ఈశ్వరుడు ఫలానా లోకంలో ఉంటాడు అక్కడ సింహాసనం మీద కూర్చుని ఉంటాడు అని చెప్పారు ఆ పరిభాష ఎలా ఉంది ఇప్పుడు ఈ ఉపనిషత్ పరిభాష ఎలా ఉంది ఎంత తేడా ఉందో చూడండి కాబట్టి ఈశ్వరుని యొక్క పరిభాషని జాగ్రత్తగా చేసుకోవాల్సి ఉంటుంది ఇదంతా మనం కవర్ చేసాం ఇదంతా కవర్ చేశాము ఎందుకునో ఒక మధ్యలో వన్ వీక్ గ్యాప్ వచ్చింది కాబట్టి ఉరికే గుర్తు చేస్తాను ఉందాము భాష్యకారులు యొక్క వచ్చినాము సనాతన చిరంతన యహ సభావ అది ఆ భావము భావము అంటే సత్ సత్త ఉనికి ఎటువంటి భావము అంటే సనాతనము అంటే చిరంతనము అంటే భూత భవిష్యత్ వర్తమాన కాలములన్నిటికీ వ్యాపించి కాలమునకు అతీతముగా ఉండే భావము ఇప్పుడు చూడండి కుండలు బాణలు మొదలైనవి ఉండెను నశించాను నశించును భవిష్యత్తులో నశిస్తాయి కానీ మధ్యలో కూడా ఉన్నప్పుడు కుండలు బాణలు మొదలైనవి ఉన్నప్పుడు కూడా కుండలు పుట్టకముందు కూడా కుండలు మొదలైనవి నశించిన తర్వాత కూడా ఉన్నది ఏది మట్టి పృథివి ఏమండి అలాగే తరంగములు ఉంటాయి పోతాయి కానీ ఉండడం పోవడం ఏమి అది జలం అలాగే వాయువు మాన్సూన్ వచ్చింది పోయింది కానీ మరి వాయువు వచ్చి కూడా ఉంటుందా ఎప్పుడూ ఉంటుంది వాయువు అలాగే తేజస్సు అంటే ఉష్ణము అగ్ని అంటారు అది ఎక్కడికి శీతకాలం వస్తుంది పోతుంది వేసవి వస్తుంది పోతుంది కానీ ప్రపంచం కూడా ఆ తేజస్సు వ్యాపించి ఉంటుంది ఆకాశం ఐదవ అంటే ఏమిటి మఠాకాశము ఘటాకాశము ఇలాంటి చిన్న చిన్న నీడిల ఆకాశము ఇలాంటి చిన్న చిన్న ఆకాశాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కానీ ఆ మహాకాశము అలాగే స్థిరంగా ఉంటుంది కాబట్టి ఈ సృష్టి మొత్తాన్ని కూడా ఐదు చేసాం మనం అలాగా ఈ సృష్టిలో నామరూపాలు ఎం ఉంటాయి కోటాలు కోట్లు ఉంటాయి అసంఖ్యాకములైన నామరూపాలు ఉంటాయి అవన్నీ వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి ఈ నామరూపాలన్నీ వచ్చిపోతూ ఉన్నా వచ్చిపోవడం అనేది లేదు రాదు పోదు ఎప్పుడూ ఉంటుంది అదేమిటి పంచభూతములు పృథివీ అప్తేదో వాయువు ఆకాశములు ఓకే ఐదుకొచ్చాం కదా ఈ ఐదింటిని మళ్ళీ చూడండి పృథివీ అంటే ఆ సత్ పృథివీ రూపంగా ఉంది ఆ సత్ జలముల రూపంగా ఉన్నది అదే సత్ అగ్ని రూపంగా వాయు రూపంగా ఆకాశరూపంగా ఉన్నది కాబట్టి పృథివీ అంటే ఏమిటనమాట ఆ సతికి ఉన్న ఒక నామరూపము అగ్ని అంటే ఆ సత్కు ఉన్న మరో నామరూపము ఈ ఐదు నామరూపాలు సృష్టికి ఆదిలో వచ్చే సృష్టికి అంతంలో పోతాయి కానీ ఈ ఐదు నామరూపములందు వ్యాపించి ఉన్నటువంటి ఏ భావము సత్ పరహా భావ అది ఎక్కడికి పోదు ఎక్కడి నుంచి రాదు అది పరహ భావ అతనే దానిని సనాతన అంటే చిరంతన సృష్టికి ముందుంటుంది సృష్టి అంతమైన తర్వాత ఉంటుంది సృష్టి కాలంలో కూడా ఉంటుంది అటువంటి భావము ఆ భావమే పరమాత్మ కాబట్టి పరమాత్మ అభావరూపంగా ఉంటుంది అంటే పరమాత్మని వర్ణించటం కుదరదు కానీ పరమాత్మని అనుభవానికి తెచ్చుకోవచ్చు ఇప్పుడు ఉదాహరణకి ఇలా కళ్ళు మూసుకుని చుట్టూ వ్యాపించి ఉన్న ఆకాశాన్ని మీరు భావన చేశారనుకోండి ఆకాశాన్ని భావిస్తున్నారు అంటే ఆ సత్తుని భావిస్తున్నారనే అర్థం ఆ సద్రూపంగా నిలిచి ఉండొచ్చు ఆ సతే ఆ భావరూపమైన సతే స్వయంగా ప్రకాశించే ఆ సతే పరమాత్మ ఈ దేహం ఉంటుంది మనస్సులో వృత్తులు లేక సంకల్పాలు పుడుతూ ఉంటాయి పోతూ ఉంటాయి ఆ భావరూపమైన సతి ఎక్కడికి పోలాగే చూడండి మతము మహిమలు అద్భుతాల మీద ఆధారపడినట్టు ఆధారపడింది అంటే అది ఆ మతానికి పెద్ద బలహీనత తప్ప బలం కాదు మతానికి బలం తత్వం మతంలో డాక్టరల్ రిలిజియన్ డాక్ట్రిన్ తత్వం కానీ బలం కానీ డాగ్మా బలం కానీ హిందూ ధర్మం యొక్క ప్రతిష్ట ఏమంటే హిందూ ధర్మము మహిమలు అద్భుతాలు అనే వాటితో సంబంధం లేకుండా ఒక డాక్టరినల్ రిలీజియన్గా డెవలప్ అయ్యారు కానీ ఆధునిక కాలంలో ఇతర మతాలు అద్భుతాల మీద మహిమల మీద ఆధారపడిన మతాల ప్రభావముల నుండి లేకపోతే మానవుని మస్తిష్కంలో ఉండే బలహీనత నుండి ఏమనండి హిందూ ధర్మంలో ఉండే వివిధ శాఖలు కూడా మహిమలు అద్భుతాల బేసిస్ మీద మతాన్ని నిలబెట్టే ప్రయత్నం దాని మహిమను చాటే ప్రయత్నం చేయటము అది తాత్కాలికంగా ఏదో గొప్పగా అనిపించినా అది కేవలము బలహీనత తప్ప ఇంకొకటి కాలం చూడండి ఈశ్వరుని యొక్క పరిభాష ఎలా ఉన్నదో చూడండి చాలా అద్భుతమైన పరిభాష ఇది అద్భుతం అంటే నశ్యత్సు న వినశ్యతి సర్వేషు భూతేషు నశ్యత్న వినశ్యతి ఆ సీదా ఆత్మ అదే అద్భుతం అంతేగాని అక్కడదో వెలుతురు కనపడింది ఇక్కడదో విభూతిరాలింది అదే అద్భుతం అవుతుంది దాంట్లో అద్భుతం లేదు వెలుతుర్లేవో కనపడుతూ ఉంటాయి కెమెరాలు ఫ్లాష్లు ఫోటోగ్రాఫ్లో వస్తూ ఉంటాయి ఎవరో వెలుతుర్లు కనపడుతూ ఉంటాయి అవి ఒకప్పుడు మన ప్రయత్నం లేకుండా కనపడతాయి అప్పుడు గుర్తులేవో కనపడతాయి ఎక్కువ వెలుతులు కనపడతాయి తర్వాత ఒకప్పుడు మనం కావాలంటే దాన్ని మనం జాగ్రత్తగా ప్లాన్ చేసి డిజైన్ చేసి ఆ అలాగే కూడా చేయొచ్చు ఏదైనా చేయొచ్చు ఓ ప్రశ్న ఉంది ఎప్పుడైనా వేసవికాలం చెట్టు కింద మీరు నిలబడితే తెలుస్తుంది చెట్టు కింద నిలబడితే ఆకుల మధ్యలోంచి సూర్యకాంతి కిరణి నేలమై పడ్డప్పుడు అన్ని సర్కిల్సే ఉంటాయి ఆకుల మధ్యలో ఉంచి నేల మీద పడే సూర్య కాంతి అన్ని సర్కిల్స్గానే ఉంటాయి అలా ఎందుకు ఉన్నాయి అనో ఫిజిక్స్ క్వశ్చను ఎందుకంటే సర్కిల్స్ ఏమి ఉండవు కదా అక్కడ సర్కిల్స్ అడ్డంగా పెడితే కిందకి వచ్చే కాంతి సర్కిల్స్గా పడటం బాగానే ఉంది కానీ చెట్టు ఆకుల మధ్య నుంచి వచ్చేటువంటి కాంతి అక్కడ సర్కిల్స్ ఏమి ఉన్నాయి అయినా కూడా సర్కిల్స్ లాగే పడుతూ ఉంటుంది నేల మీద ఎందువలన అని ఐఐటి విద్యార్థుల ఫిజిక్స్ విద్యార్థుల ప్రశ్న ఇది కాబట్టి అంతకంటే దానికేదో ఫిజిక్స్ ఉంటుంది నథింగ్ మోర్ దాన్ దాట్ అద్భుతం కాదు అద్ ఒక రకంగా అద్భుతమే ఎందుకంటే చెట్టు ఆకుల నుంచి వచ్చే సూర్యకాంతి సర్కిల్స్ సర్కిల్స్ కింద పడుతుంది ఇది చాలా అద్భుతమే ఒక రకంగా అద్భుతమే కానీ తెలుసుకుంటే తెలుసుకుంటే ఇంకా మహిమేం కాదు ఒకవేళ తెలుసుకున్న తర్వాత కూడా అబ్బా ఇది బాగుందే ఇది అద్భుతంగా ఉందే అని అప్పుడు కూడా దాన్ని అద్భుతంగా తెలుసుకోవచ్చు ఎనీవే సో సభావహ్ సర్వేషు భూతేషు బ్రహ్మాదిషు నశ్యు సకల ప్రాణులు నశించుతున్నాను సకల ప్రాణులు అంటే ఆయన బ్రహ్మాదిషు అంటున్నారు అంటే బ్రహ్మదేవుడు మొదలుపుని బ్రహ్మదేవుడు కూడా పోతాడు ఆయన కూడా అభిప్రాయం అయిపోతే గాయమైపోతాడు బ్రహ్మదేవుడు అండి ఆయనే విలీనమైపోతాడు ఇంక ఉండడు బ్రహ్మదేవుడు విలీనమైపోతాడు అంటే ఇంక ఇప్పుడు మనం దేని గురించి బెంగిపెట్టుకోవాల్సిన అవసరం ఏమైనా ఉందా ఆయనకి వయస్సు అయిపోతే వెళ్ళిపోతాడు ఉన్నంతకాలం ఉన్నాడు ఇంక ఇప్పుడు లేడనే పరిస్థితి వస్తుంది బ్రహ్మదేవుడికి కానీ బ్రహ్మదేవుడు కనుక ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్నట్లయితే ఆయన కూడా ఆ దేహ నామరూపాలు బ్రహ్మదేవ పదవి అవన్నీ కూడా నశించినా పరమాత్మ రూపంగా నిలిచి ఉంటాడు ఆయన కూడా రక్షించాడు కాబట్టి ఆయన తెలుసుకోవాలి బ్రహ్మదేవుడి యొక్క విశేషం ఏంటంటే ఆయన తెలుసుకోవాలి ఆయన తెలుసుకుని ఈ దేహం త్యాగం చేసే లోపల అంటే ఆ పదవి పోయి లోపల ఆయన తెలుసుకుని విముక్తుడవుతాడు అని మనకి పురాణాల్లో చెప్తాడు అది ఆయన తెలుసుకుని విముక్తుడవుతాడు అని అంత పని చేసి తెలుసుకుని విముక్తుడైతే ఇంకా మనకేమిటి ఆలస్యం మనం కూడా తెలుసుకుని విముక్తులైతే సరిపడుతుంది కాబట్టి నేను పుట్టాను నేను నశించిపోతాను వాడు పుట్టాడు వాడు పోయాడు అని ఈ పుట్టడాలు పోవడాలు ఈ గోలలో పడి నేను వ్యర్థం చేసుకోవడానికంటే ఈ పుట్టివాళ్ళు పుడుతూనే ఉంటారు పోయేవాళ్ళు పోతూనే ఉంటారు అదో ప్రవాహం అండి దానికేమీ ఆశ్చర్యపడాల్సిందే ఉంది పుట్టివాళ్ళు రాముడు కృష్ణుడు పుట్టారు వెళ్ళిపోయారు ఇంకా వీళ్ళు మిగతా తరాల లెక్క ఉంది మా చిన్నప్పుడు ఉన్న పెద్దవాళ్ళందరూ ఇప్పుడు ఇంచుమించు లేకుండా వెళ్ళిపోయారు ఇప్పుడు మేము ఆ స్థాయిలోకి వచ్చేసాం ఇప్పుడు కుర్రాళ్ళందరూ ఇంజనీర్లు కంప్యూటర్ ఇంజనీర్లు వీళ్ళు ఇటు మోటార్ సైకిల్ మీద తెగ తిరిగి వేస్తున్నారు వాళ్ళకి వెళ్ళవలసి వాళ్ళు ఎవరనుకుంటారంటే కొంతకాలం పోయిన తర్వాత మా చిన్నప్పుడు పెద్ద పెద్దవాళ్ళు స్వామిజీ ఉండేవాడు పాఠాలు చెప్పేవాడు ఇప్పుడు లేడాయని వాళ్ళు అనుకున్నారు కాబట్టి పుట్టిన వాళ్ళు ఉంటారు పోయి వాళ్ళు పోతూ ఉంటారు దాని గురించి పెద్ద విచారించాల్సిందే లేదు దాంట్లో మార్పులు చేర్పులు చేయటము సంభవము కాదు అభిలక్షణీయము కాదు పుట్టిది పుడుతున్నా పోయేది పోతున్నా పుట్టనిది పోనిది ఏదో అది తెలుసుకుని వీడు కృతార్థుడు కావాలి అది నశ్యత్ న వినశ్యతి నశించదు ఆత్మచైతన్యము అదే పరమాత్మ అంటే అది నశించదు నశించని దాన్ని పట్టుకోవాలి వచ్చిపోయి దాన్ని పట్టుకోకూడదు నశించనిది ఏదో దాన్ని పట్టుకోవాలి రూపాన్ని పట్టుకోకూడదు ఇప్పుడు మీకు దృష్టాంతం చెప్తా అదే నేను అడుగుతాను జరిగిన కథ ఓ కొంతమంది భక్తులు వచ్చారు ఓ పెద్ద మహాత్ముడి దగ్గరికి వచ్చారు ఆ భక్తులందరూ ఓ మహాత్ముడు భక్తులు ఓ గురువుగారు భక్తులు వాళ్ళందరూనో ఆయన మహాత్ముడి దగ్గరికి వచ్చారు వచ్చి ఏమన్నారంటే మహాత్మా మేమందరం ఆత్మహత్య చేసుకుందాం అనుకుంటున్నామో అన్నారు ఈ పది మంది భక్తులు ఇగో ఇలా సామూహికంగా ఆత్మహత్య ఏమిటి ఆశ్చర్యపోయి ఎందుకంటే ఈ సమస్య ఏమిటంటే మా గురువు గారు మంచం పట్టేశారు ఆయన ఇంకా ఉండారట డాక్టర్లు అయిపోయింది ఇంకా గంటలో రోజులో అని చెప్పారు ఆయన లేకుండా ఇంకా మాకు జీవితం లేదు మేము ఆత్మహత్య చేసుకుంటాము ఆ విషయం మిమ్మల్ని ఒకసారి సంప్రదించి అలా చేతుల్లో ఉండే గుణాగుణములు గుణదోషములు మిమ్మల్ని తెలుసుకుందామని మేము వచ్చాము అని ఈయన అడిగారు అడిగితే ఈయనంటారు ఏం పిచ్చాయ ఉన్నానా గురువు గారు పోతారు తప్ప రూపం పోతుంది తప్ప ఆత్మసత్వం పోతాయా మీ గురువుగారి ఉపదేశాలని మీ హృదయంలో పదులపరుచుకుంటే ఆ ఉపదేశ రూపంగా గురువుగారు బతికినట్టే అవుతుంది ఆయన ఉపదేశాలు మర్చిపోతే ఆయన బతుకున్నా ఆయన పోయినట్టే లెక్క కాబట్టి ఈ పిచ్చే పెట్టుకోకండి అని ఆయన ఓదార్చి పంపించేశారు ఆ తర్వాత ఆరు మాసాల తర్వాత మళ్ళీ ఈ పది మంది కనపడ్డారు ఏమిటి పది మంది చక్కగా ఆరోగ్యంగానే ఉన్నారు బాగానే ఉన్నారు ఆ గురువుగారు కాలంలో అప్పుడే కలిసిపోయారు ఇప్పుడు ఎలా ఉన్నారు మీరందరూ ఏం చేస్తున్నారు అయితే బాగానే ఉన్నావు మరి ఆ గురువు గారి మాట ఏమిటంటే అవును అనుకోండి ఆ మసాల క్రితం ఆయన కాలం చేశారు ఇప్పుడు మేము బాగానే ఉన్నామని చెప్పారు కాబట్టి కాల ప్రవాహం అలా ఉంటుంది ఒక క్షణిక వేషంలో అయ్యో ఆయన ఉండి కూడా లాభం ఏంటని అలా అనిపిస్తుంది వరగంట సేపు గంట సేపు అలా అనిపిస్తుంది అంతకుముంచేమీ కాదు అలాగే వస్తూ ఉంటారు పోయి వాళ్ళు పోతూ ఉంటారు వచ్చి వాళ్ళు వస్తూ ఉంటారు కాబట్టి ఒకప్పుడు జవహర్లాల్ నెహ్రూ గారు లేకపోతే భారతదేశానికి ఇంకా అసలు మనుగడే లేదు అని అనుకునేవారు అలా అనేవారు అలా పరమ కాలం చేశారు అయితే మరి నెహ్రూ తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి గారు వచ్చారు ఎవరైనా అంతటి మహా గొప్పవాడు వస్తారని ఆయన కాలం చేశారు ఇందిరాగాంధీ గారు వచ్చారు ఆవిడేం తక్కువ కాలం చేశారు దానివల్ల వాజ్పేయి గారు గొప్ప నాయకులు వచ్చారు ఇప్పుడు మళ్ళీ మన్మోహన్ సింగ్ గారు చాలా గొప్ప నాయకులు వచ్చారు కాబట్టి అలా వస్తూ ఉంటారు దేశం యొక్క ప్రతిష్ట అలాగే నిలబడి ఉంటుంది అదేమీ అయిపోదు మనుషులు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు చిన్న చిన్న పొలిటికల్ దృష్టాంతం పొలిటికల్ కూడా కాదు దేశానికి సంబంధించిన దృష్టాంత ఇప్పుడు చెప్పిన దాంట్లో పాలిటిక్స్ ఏమండి పాలిటిక్స్ కాదు అదేవిధంగా ఈ మానవులే కాదు సకల ప్రాణులు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కానీ ఆ ప్రాణలంలో ఉండే ప్రాణశక్తి ఆ ప్రాణశక్తికి మూలంలో ఉండే సచ్చిదాత్మ అదే ఈశ్వరుడు అదే పరమాత్మ అది నశించదు దానికి నాశము అనేది లేదు అవ్యక్ తమాహు పరమాంగతి నివర్తన్ తద్ధా పరమం మమా కాబట్టి పరహ భావ నశించని భావము భావము అంటే భవతీతి భావ సత్ అంటే సచిరాత్మ నశించనిది అది అదే అక్షరపరబ్రహ్మ అక్షరాన్ని చెప్పడం కోసమే కదా ఇదంతా వచ్చింది ఈ ఈ కూడా అక్షర పరబ్రహ్మ యోగము పేరు ఆ పరహ అనే పరహ అంటే పుట్టి గిట్టేటువంటి అనేక నామరూపాత్మకములైన పదార్థాలు ఎన్నున్నాయో వాటన్నిటి ఎందు వ్యాపించి ఉండి పుట్టుటా గిట్టుట అనేటువంటి ద్వంద్వాలకు అతీతమైన ఏ అఖండ సత్ గలదో ఆ అఖండ సత్ అదే పరమాత్మ దానికి ఒక అందమైన పేరు మనం పెట్టుకుంటే బాగుంటుంది ఏదో పేరు అక్షర ఎందుకని నశించదు కనుక సర్వేషు భూతేషు నశ్యు నెనశ్యతి సకల ప్రాణులు నశించిపోతూ ఉంటాయి దాంట్లో అవతారాలు కూడా వస్తాయి వెళ్ళిపోతాయి అయినా కూడా నశించకుండా ఉండేవి ఆ పరభావము నశించదు అనే కారణాన్ని బట్టి దానికి అక్షర అంటారు నక్షరతి ఇత్యక్షరశి పరమాత్మను ఆత్మరూపంగా తెలియతాయే జ్ఞానము దానికే ఆత్మజ్ఞానము అనిపారు ముండకల్లో ఆ రకమైన ప్రతిపాదన మనకి చాలా బలంగా కనపడుతుంది అథ పరాయ్యయా తదక్షరం అధిక పరా విద్య విద్య రెండు రకాలు అపరవిద్య పరవిద్య అపర విద్య అంటే నామరూపాలకి సంబంధించిన విద్య దాన్ని అపర విద్య అంటారు అంటే వ్యాకరణం ఛందస్సు శిక్ష కల్పము ఇలాంటి వైదిక విద్యలన్నీ కూడా అపర విద్యలే ఆధునిక కాలంలో చూస్తే జా జియాలజీ జు జువాలజీ ఇటువంటి నామరూపాలకు సంబంధించినటువంటి విద్యలన్నీ కూడా అవి కూడా అపర విద్యలే జియాలజీ అంటే ఏమిటి రాళ్ళు రాళ్ల యొక్క నామరూపాలు జువాలజీ అంటే పశుపక్ష్యాదుల నామరూపాలు ఫిజిక్స్ అంటే ఈ వేరియస్ ప్రాణములేని పదార్థముల యొక్క నామరూపాలు మెటీరియల్స్ సైన్స్ అంటారు కాబట్టి అన్ని నామరూపాలే సో ఈ నామరూపాలకు సంబంధించిన విద్య అంతా కూడా అపార విద్య కానీ అపరానింది కన్నారు నశించేవి కనుక నామరూపాలు నశిస్తాయి కాబట్టి అక్కడ మీరు తెలుసుకున్న ఈ దేని గురించి అయితే తెలుసుకుంటున్నారో అవన్నీ నశించేవి ఇప్పుడు డినో డైనోసార్స్ అని అంటారు అంటే రాక్షస బల్లులు అవి నశించిపోయాయి వాటి శకల శిథిలాలను బట్టే అవి ఒకప్పుడు ఉండేవి నశించిపోయాయి అని తెలుసుకుంటున్నాయి సో నామరూపాలన్నీ నశించిపోయేవే కాబట్టి నశించిపోయే వాటి జ్ఞానం గనక ఆ విద్యకే అపర మరి పరవిద్య అంటే సుప్రీం నాలెడ్జ్ అదేమిటి అథపరా యత అక్షరం అధిగమతి ఏ జ్ఞానం చేత ఆ పరమేశ్వరుణ్ణి మీరు ఆత్మరూపంగా తెలుసుకుంటారో ఆ జ్ఞానము పరా విద్య కాబట్టి పరమాత్మను అక్షర అనే పదంతో ముందకుపనిషత్తు ప్రతిపాదిస్తుంది ఈ అధ్యాయంలో కూడా ఆ పరమాత్మను అక్షర అనే పదంతో ఇక్కడ ప్రతిపాదన చేస్తున్నారు సో ఆ భావము అక్షరహ ఇది ఆహు ఆ పరహ భావం ఏదైతే కలదో అక్షరము అని కూడా చెప్పబడుతుంది అది కూడా అవ్యక్తమే ఈ అవ్యక్తము వేరు మాయాశక్తి కూడా అవ్యక్తమే అని చెప్పుకున్నాం గీత శ్లోకంలో ఆ అవ్యక్తము వేరు మాయాశక్తి అవ్యక్తము అంటే బీజము అవ్యక్తం కదండి బీజము ఇత్తు అవ్యక్తము అంటే అర్థం ఏమిటి ఇంకా దాని నుండి నామరూపములు పూర్తిగా వికసించలేదు అని అర్థం వ్యక్తము అంటే నామరూపములు వికసించినవి అవ్యక్తము అంటే ఇంకా నామరూపములు వికసించలేదు దాన్నే అవ్యాకృతము అని కూడా అంటారు నామరూపములు వికసించినప్పుడు ఏమంటారు నామరూప వ్యాకరణము చెందినది అని అంటారు చూసారా కాబట్టి వ్యాక నామరూప వ్యాకరణము వ్యక్తము నామరూప అవ్యాకృతము అవ్యక్తం అది ఆ అది దేనికి అది పరమాత్మకు చెందింది కాదు అది దేనికి చెందినది ఆ మాయాశక్తికి అన్వయిస్తుంది ఈ జగత్ బీజమైన జగత్తుకు బీజం మాయాశక్తి ఆ మాయా జగత్ అంతా కూడా మాయాశక్తి ఎందు అవ్యక్తనామరూపాత్మకంగా ఉంటుంది ఆ మాయాశక్తి వ్యక్తమైన నామరూపములు గలదీ అయి జగత్తుగా భాషిస్తుంది ఓకే అక్కడ అవ్యక్త శబ్దానికి అవ్యాకృత నామరూప అని అర్థం మరి పరమాత్మను కూడా అవ్యక్త అంటున్నారు ఈ అవ్యక్త శబ్దానికి ఏమిటి అంటే ఇంద్రియ వాను మనస అగోచర అని అర్థం వాక్కుకు మనస్సుకు గోచరము కానిది అని అర్థం ఈ పరమాత్మకి చెప్పే అవ్యక్తం పదం ఒక్కటే అని అర్థం లేదు ఎతో వాచో నివర్త అప్రాప్య మనస సహా ఏ పరమాత్మను వాక్కులు వర్ణించలేవో మనస్సు భావన చే ఊహించలేదో ఆ పరమాత్మ అంటే ఎలా తెలుసుకోవడం ఇంక తెలుసుకునే అవకాశమే లేదు ఎందుకంటే వాక్కు వర్ణించలేదు మనస్సు ఊహించలేదు అంటే తెలుసుకునే అవకాశమే లేదు అని అలా అనిపిస్తుంది తాత్కాలికంగా కానీ అవకాశం ఉంది ఏటో తెలుసిన మాట్లాడడం మానేయండి సంకల్పించడం మానేయండి తెలిసిపోయింది బాహ్యంగా శబ్దాన్ని చేయకండి గడబడి చేయకండి నిశ్శబ్దంగా ఉండండి ఆంతరంగా కూడా నిశ్శబ్దంగా ఉండండి అప్పుడేమవుతుంది ఏమో ఏమవుతుందో చూడండి ట్రై చేసి చూడండి ఏమవుతుందో ఏమి ఏమై మీరు ట్రై చేస్తే మీకే తెలుస్తుంది అప్పుడు నేను సచ్యద్రూపంగా ఉన్నాను అని మీకు తెలుస్తుంది అదే అదే పరమాత్మ అంటే మీరు నేనే పరమాత్మ అవును శివోహం శివోహం అదే పరమాత్మ కాబట్టి నామరూపములు లేనిది కాబట్టి నామరూపములు లేవు అంటే అర్థం ఏంటండి వాక్కు అందదు ఎందుకని నామం లేదు కనుక మనస్సుకు అందదు ఎందుకని రూపం లేదు కనుక అయిపోయింది సో మరి వాక్కుకు అందని దానిని తెలుసుకోవటానికి ఉపాయం ఏమిటి వాక్కుకి స్వస్తి చెప్పడం వాక్కును ఆపేయటం మనస్సును కూడా ఆపేస్తే నిద్రపోతే మళ్ళీ దొరకదు వాక్కునాపేసి మనస్సును ఆపేసి నిద్రపోతే ఉపయోగం లేదు వాక్కు నాపేసి మనస్సును ఆపేసి హెచ్చరికగా ఉన్నట్లయితే తెలివిగా ఉన్నట్లయితే సమాధానం అంటే ఫుల్ ఫోకస్తో కనుక ఉన్నట్లయితే ఆ స్థితిలో మీరు ఆత్మరూపులుగా నిలిచి ఉంటారు ఆ ఆత్మరూపంగా అది సచ్చిద్ రూపంగా అనుభవానికి కూడా వస్తుంది అది అక్షరము అది వాక్కునకు మనస్సుకు గోచరము కాదు కనుక దానికి అవ్యక్త అని పేరు అవ్యక్తో క్షర తమాహుః పరమా తామాహుః పరమాంగతి ఇప్పుడు మనిషి ఏదో ఒకటి పొందాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటాడు గతి అంటే పొందుట చేరుట చేరుకొనుట చేరుకొనుట అంటే ప్రయాణం అయితే చేరుకొనుట అనే అర్థంలో గతిశబ్దాన్ని వాడతారు కానీ గతిశబ్దానికి పొందుట అని కూడా అర్థమవు కాదు చేరుట అంటే పొందుతాయే కదండి ఢిల్లీ చేరుకున్నాడు అన్న ఢిల్లీని పొందినాడు అన్న అర్థం ఒకటే ఓకే అది గతిశబ్దానికి అర్థం ఇప్పుడు ఈ మీరు మామూలుగా ఎప్పుడు ఈ గతి ఎలా ఉంటుందంటే పరమగతి పరమభావములాగా పరమగతి మామూలు భావం ఏమిటి ఉంది దానికి ఆపోజిట్ లేదు భావము ఉంది లేదు ఉంది అలాగే మామూలు పరభావం అంటే అర్థం ఏమిటి ఏ భావమునకు ఆపోజిట్ లేదో ఏ భావము ఈ పరిచ్ఛిన్నములైన ఖండితమైన భావాభావమునకు అతీతముగా ఉండునో అది పరభావము అని చెప్పారు అలాగే ఇక్కడ పరాగతి ఉంటుంది పరగతి ఇప్పుడు మీరు ధనాన్ని సంపాదించారనుకోండి ఆ ధనాన్ని పోగు చేసుకున్నప్పుడు కొంత సుఖానుభవం కలుగుతుంది కానీ అది ఎంతసేపు ఉంటుంది ఐదు నిమిషాలు ఉంటుంది పది నిమిషాలు ఉంటుంది తర్వాత పోతుంది కాబట్టి సుఖము లభించింది కానిపోయింది సుఖము తెలియని వాడు లేడు ప్రతి సుఖం తెలుస్తూనే ఉంటుంది కానిపోతుంది సుఖాన్ని పొందడం కోసం వీడు ప్రయత్నం చేస్తాడు పొందుతాడు కానీ మళ్ళీ ఊడిపోతుంది పోతుంది అది కాబట్టి గతి ఉన్నది మళ్ళీ ఆ గతి అలా వెళ్ళడం ఇలా రావడం సుఖాన్ని అలా పొందడం ఇలా జారిపోవడం వీడు పుణ్యం చేసుకునే స్వర్గానికి వెళ్ళాడు అనుకోండి అక్కడ ఇంతే సమాచారం పుణ్యం చేసుకునే స్వర్గానికి వెళ్ళినంత మాత్రాన ఏదో అద్భుతం అని మీరు అనుకోద్దు ఆ పుణ్యం యొక్క మోతాదు ఎంత ఉంటే అంతకాలము స్వర్గంలో ఉండి మళ్ళీ వాపసు వచ్చేస్తాడు క్షీణైపుణ్యం మృత్యలోకం విషంతి పుణ్యం చేసుకుని స్వర్గానికి వెళ్ళిన వాడు మానవుడు మనిషి కానీ పుణ్యం ఖర్చు అయిపోయి స్వర్గం నుంచి కిందకు వచ్చేవాడు మనిషి కావచ్చు మనిషి కాకపోవచ్చు కుక్క పిల్లగానో బొద్దింక పిల్లగానో పుట్టినా కూడా మీరు ఆశ్చర్యపడక్కర్లేదు వెళ్ళేప్పుడు మనిషి వెళ్ళినా ఖాయంగా మనిషి వస్తాడనే నమ్మకం లేదు ఇప్పుడు దుబాయ్ వెళ్ళేప్పుడు బాగా డబ్బులు పట్టుకు వెళ్ళాడు అనుకోండి వచ్చేప్పుడు ఉత్తిచేతులతో వచ్చినా కూడా మీరు ఆశ్చర్యపడకర్లేదు ఈ నెవర్ నో ఎనీవే డు అదృష్టాంతం గురించి చింత చేయకండి సో కాబట్టి ఈ స్వర్గాది లోకాలకి వెళ్ళడం ఇంక మళ్ళీ వాపసు అయితే కొంతమంది ఏమని వెళ్ళడమే మోక్షము అని వర్ణిస్తారు వెళ్ళడమే మోక్షము అని వర్ణిస్తారు ఎక్కడికి వెళ్ళడం స్వర్గం స్వర్గం వెళితే మళ్ళీ వాపస్తే కాబట్టి స్వర్గానికి వెళ్ళడం మోక్షం కాదు మరి ఇంకెక్కడికి స్వర్గం కంటే పైన ఇంకొకటి ఉండాలి వైకుంఠం లేకపోతే కైలాసం మీరు వైకుంఠం అన్న వెంటనే కైలాసం అంటూ ఉండాలి దానికి బ్యాలెన్స్డ్గా ఉంటున్నాం ఎందుకంటే వైకుంఠం అనేవాడు ఒకడు ఉంటే కైలాసం అనేవాడు పక్కన ఇంకొకటి ఉంటాయి బ్యాలెన్స్ పెట్టాలన్నమాట సో వైకుంఠానికి వెళ్ళడమే మోక్షము అంటే ఆ మోక్షం కూడా కొద్ది కాలం ఉండి పోవాలి ఎందుకంటే వెళ్ళిన మళ్ళీ వాపసు వస్తాడు సపోజ్ అదే మోక్షమని మేము నిర్ధారించి కూర్చున్నాం అనుకోండి అప్పుడు ఏమని చెప్పాల్సి ఉంటుంది అక్కడికి వెళితే మాత్రం ఇంకా మళ్ళీ వాపస్ రాదు అని ఒక అమెండ్మెంట్ పెట్టుకోవాలి పెట్టుకుని ఆ విధంగా వైకుంఠాన్ని చేరుకోవడమే మోక్షము అని నిలబెట్టాలి అలా చేస్తా అలా వర్ణిస్తా కొంతమంది అంటారు వైకుంఠానికి వెళ్ళడం మోక్షం కాదండి వైకుంఠానికి వెళ్ళినా వాపసు వచ్చేది తప్పదు నారదరస్థమానం వెళుతూ ఉంటాడు వస్తూ ఉంటాడు అంటే ఈయన ఏదో చూసి వచ్చినట్టుగా అలా కాదు అలా చెప్తారు ఒకటే పురాణాల్లో అలా ఉంటుంది కదా కైలాసం అనేది ఒకటి ఉంది అక్కడికి వెళ్తే ఇంకా మళ్ళీ రావడం ఉండదు అది మోక్షము అని ఒకవేళ అంటారు అంటే దానికి వీళ్ళ ఆపోజిట్ ఏమంటారు అంటే అది కరెక్ట్ కాదు మీకు తెలీదు మీరు అమాయకులు కైలాసానికి వెళ్ళాలంటే వెళ్ళొచ్చు కానీ వెళ్ళినా ఏం ఉపయోగం లేదు మళ్ళీ వాపసు వచ్చేస్తారు మీరు వెళ్ళేది ఏదో వైకుంఠానికి వెళ్తే మంచిది ఎందుకంటే వైకుంఠాన్ని చేరుకోవాలని శివుడు కూడా తపస్సు చేసుకుంటూ ఉంటాడు మీరు కైలాసానికి వెళ్ళారనుకోండి ఆయనే వైకుంఠం కోసం తపస్సు చేస్తున్న మీరు కూడా ఆయన పక్కన కూర్చుని మళ్ళీ వైకుంఠం కోసమే తపస్సు చేయాలి ఆ పని కూడా చేస్తే పోతుంది కదా అని వీళ్ళు అంటారు కాబట్టి ఈ చర్చికి తిని చర్చ కాదు ఇక్కడ గతి అంటే అటువంటి గతి కాదు దేశంలో దేశము స్పేస్ దేశంలో ప్రయాణం చేసి పొందేది అలాంటి గతి కాదు ఎందుకంటే మీరు ఆ దేశంలో ప్రయాణం చేసి ఎక్కడికి చేరుకున్నా అది పరిచ్ఛిన్నంగా ఉంటుందండి ఎక్కడో ఒక చోట నుంచి బయలుదేరి ఇంకో చోటకి వెళ్తే ఈ వెళ్ళి చోటు పరిచ్ఛిన్నమే చేరుకునే చోటు పరిచ్ఛిన్నమే అంటే లిమిటెడ్గా ఉంటుంది ఏది లిమిటెడ్గా ఉంటుందో అది నాశాన్ని పొంది తీరుతుంది కాబట్టి అది డజంట్ వర్క్ లైక్ దాట్ అది గతి అయా మీరు మాట్లాడకూడదు మీరు సైలెన్స్గా నిశ్శబ్దంగా ఉండదు సో కాబట్టి గతి అంటే వెళ్ళడము రావడము అనేది లేని మోక్షము రాకపోటలు లేని మోక్షము అటువంటి మోక్షాన్ని ఇక్కడ మాట్లాడుతున్నారు దానిని పరమాగతి అని అంటారు ఎలా అయితే పరహ భావ అని చెప్పామో అలాగేది పరాగతి పరాన్న పరమాన్న ఒకటే ఇక్కడ మీరు ఎక్కడికి వెళ్ళేది ఉండదు కాబట్టి వచ్చేది ఉండదు హృదయంలో ఆత్మరూపంగా ఈశ్వరుణ్ణి పొంది జీవన్ముక్తులే ఉంటారు